All human beings are one, unanswered. That is the minimum conclusion. Hamātra ni conclusion ko da vidi cēs ko neko pate, vadi vāyādānta ni kārāsatya kārāsatya ni jāksu nāmehā. Datpas tīs nēno mahātpuna neregozana. Hamātpuna neregozana. After all, all human beings are one. You, you should be able to see that, unanswered. No, no, I still have problem in seeing that, and he is not eligible for understanding, for studying vāyādānta. వేదాంత అధ్యయనము అంటే మనకున్న రాంగ్ నోషన్స్ని డంప్ చేయగలగాలి కాకపోతే వేదాంత అధ్యయనం ఎందుకు అనవసరం కదండి ఏదో కథలో కమామేషు లేకపోతే ఏవో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధి నిషేధాలు అటువంటి గ్రంథాలు ఏవో వాటిని చదువుకుంటూ ఆకాశం చేయొచ్చు అంతేకాదు వేదాంతము అనేప్పటికీ దాని పద్ధతి లేదు మన హ్యావ్ టు అబౌట్ ది కావ్య కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఈ మృత్వం అనేది వ్యభిచరించటం లేదు అని దాన్ని వివరిస్తారు అందాము ఘటరీ అంటే ఏంటంటే పిండస్ వ్యభిచరదేనర్థం ఘటం పిండము ఘటమును వ్యభిచరిస్తుంది ఘటము పిండమును వ్యభిచరిస్తుంది నేను చెప్పేశాను ఇదంతా కూడా తధాండట నేను చెప్పేశాను ఇదంతా కూడా పిండము ఘటాన్ని వ్యభిచరిస్తుంది ఘటం పిండాన్ని వ్యభిచరిస్తుంది అయినప్పటికీ పిండ ఘటములు మృతుని వ్యభీకరించవు రెండు కూడా మృతులో విలీనం అయిపోతాయి తస్మాత్మాత్రం పిండఘటవు కాబట్టి నువ్వు పిండము ఘటము అంటే గడబడి చేస్తున్నావు అవి కేవలము మృతు మాత్రమే మృతు తప్ప మరేమీ కాదు వ్యధిచరపిత్వశ్వం గౌరస్వో అశ్వం గౌహుని వ్యభి అశ్వం గౌహు అశ్వం వ్యధికరతు గోవు అశ్వాన్ని వ్యభిచరిస్తుంది గాం అశ్వ వ్యధికరదు అశ్వం గోవును వ్యభిచరిస్తుంది కానీ అలాగే అదే మోడల్లో పిండం ఘటాన్ని వ్యభిచరిస్తుంది ఘటం పిండాన్ని వ్యభీచరిస్తుంది కానీ రెండు కూడా మృత్యుని వ్యభిచరించాలి అంటే మృత్యు లేనిదే అవి ఇప్పుడు నెక్లెస్ కంకణం కాదు కంకణం నెక్లెస్ కాదు రెండు వ్యధిచరిస్తాయి పరస్పరం కానీ ఏ ఒక్కటి కూడా బంగారాన్ని వ్యధిచరించదు అంటే బంగారం లేకపోతే వాటి ఉనికియే లేదు తస్మాత్ మృగాది సంస్థానమాత్రం ఘటాదయ కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి ఘటాదయ ఘటము మొదలైనవి అంటే ఘటము కపాలము మొదలైనవి ఇప్పుడు కూడా ఆదిశబ్దానికి ఓ పదం ఒకటి జాతక తెలిస్తే ఆడియోతో తెలుస్తూ ఉన్నాను ఘటము మొదలైనవి అని శంకరులు అంటే నేను కూడా ఘటము మొదలైనవని అన్నాం కాదు ఇంకొకటి ఘట చేసి ఆ తర్వాత మొదలైనవి సో దట్ ది ఎక్స్పాన్షన్ విల్ బి అంట్రెస్ట్ సో ఘటాదేహ అంటే ఘటము కాలము మొదలైనవి మృగాది సంస్థానమాత్రం మృతు యొక్క సంస్థానము మాత్రమే ఆదిశ మృతు దగ్గర ఆదికి బంగారము నెక్లస్ చెప్పుకోవచ్చు నెక్లస్ మొదలైనవి మృతు యొక్క సంస్థానము మాత్రమే సంస్థానము అంటే రచన అమరిక మట్టిని అలా అమరుస్తారు అంటే ఒక్క మాటలో దీన్ని స్వామి వివేకానంద అనేవారు బాగా చెప్పేవారు ఓ బొమ్మ కూడా గీశారు ఆయన ఆయన బొమ్మ ఎలా గీశారంటే స్వామి వివేకానంద స్టేజ్ టైం అంటే కాల దేశకాల బుద్ధి దేశకాల బుద్ధి అంటే ఎలా చూస్తారంటే మీరు చూడడం చూడడం దాని ఆకారం చూస్తారు అది దేశకాల బుద్ధి అండి కాలం కూడా ఉంటుంది ఆ దేశకాల బుద్ధితో చూస్తారు అది ఒకటే తర్వాత కాజాలిటీ అంటే కాజాలిటీ అని తను కాజేస్తున్నానాలా కాజాలిటీ అనరా ఏదో అలా చదివినట్టు వేదాంతులు ఉన్నారే వాళ్ళు కొంత ఇంగ్లీష్ నుడా ఇటు విడిచివో పదాలు ప్రయోగించస్తూ ఉంటారు అంత ఖచ్చితంగా ఇక్కడ సో పోనండి కాజేశం అనండి సో ఆ సెన్స్ ఆఫ్ కాజేషన్తో చూస్తారు అసలు ఆ దృష్టి పోవాలని చెప్పేసి మహాత్మను చెప్తారు అలాగే చాలా రహస్యమైనటువంటి బోధలు కదా ఎందుకంటే లేదా ఆత్మస్వరూపం తెలియాలంటే ఇలాగంటి ఇబ్బందులన్నీ పడాల్సి ఉంటుంది ఆ కాజేషన్ బుద్ధితో చూస్తారు ఎప్పుడు కూడా ఈ కాజేశం బుద్ధి అన్నది మన నర నరాల్లోనూ అతుక్కిపోయి ఉంటుంది విడిచి పెట్టదు కానీ ఎవరైనా కొటారు కనపడ్డాడు అనుకోండి ఎవరబ్బాయి అని అడుగుతాడు అది అడిగితే వీడికి నిద్ర పట్టదు ఎరబ్బాయి అని అడుగుతాడు నెక్లోస్ చూశారనుకోండి ఈ రోజు కొల్లాలంటే ఫోర్టీన్ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అలా అడిగితే నిద్ర పట్టదు చీర చూసారనుకోండి ఏదో పట్టు చీర లేకపోతే తిరిగి చీర ఏదో మొత్తానికి కాజేషన్ బుద్ధి అంటే మనసు ఎలా ఉంటుంది ఇప్పుడు బోయిలో వడ్డించారనుకోండి ఏదో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ రైసు ఈ త్రి త్రినోత్రాల నుంచి పట్టుకొచ్చారు లేకపోతే ఫుడ్బోల్ అంటే మీరు అన్నస్తే తప్పే ఉంది తప్పేమీ లేదు మహాత్మ తప్పే ఉంది తప్పేం లేదు మీరు సంసారం నుంచి బయటపడరు అంతే అలాగే సంసారంలోనే ఉంటారు చిన్నహిబాయి మరైతే ఎలా చూడాలి ఫుడ్ ప్లేట్లోకి వచ్చిందనుకోండి ఇది ఈశ్వరుని అనుగ్రహం చేత వచ్చింది ఏం చూడాలి ఈ శుద్ధి ఏబుల్ టు కనెక్ట్ ఈ అబ్జెక్టు టు ఈశ్వర చిన్న పిల్లాడు కనపడ్డాడు అనుకోండి ఎవరబ్బాయి కాదు ఈశ్వరుడు పిల్లవాడి రూపంలో ప్రకటన అయినాడు శుద్ధి ఏబుల్ టు కనెక్ట్ ది చేల్డ్ ది ఈశ్వర్ అలా కనెక్ట్ మీరు అలా కనెక్ట్ చేయడం ఎక్కడ చూస్తుందండి కాకేసం శుద్ధితో చూసుకో How can you do that connection? Aalāga ikkada koda, iji dhātam, iji pātavanāva, meet a stone, pahudapishti, then accept to connect the chain. There is a pot, it is a sense of being. There is a flower, it is a sense of being. We do, a sense of being is the common reality behind the pot and the flower and the chemicals koda. Then the pot is different from flower, and it is used to that. Pot matmin ke chini, flower makkarin ke chini, anta. చూసారా ఒక నన్ను అడిగారు ఈ ఈ రోజా ఈ రోజు ఎలా ఉంది చాలా బాగుంది అన్నా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అన్నారు తెలుసు అన్నా ఎక్కడి నుంచి నీకు ఎలా ఈశ్వరుని అనుగ్రహం ఈశ్వరుని కృప వచ్చింది అదే అది నేను అడిగి ఈ మధ్యన రోజు షో ఒకటే ఈ రోజు ఇజ్రేల్ నుంచి వచ్చింది అని చెప్పారు స్టిల్ వాటర్ హోల్స్ ఫుడ్ అని చెప్పాను అండ్ డెన్ కేజ్రాయెల్ ఆర్ జర్మనీ ఇట్ మ్యాటర్స్ దట్ ఈ కే్రమ్ ఈశ్వర కాబట్టి సెన్స్ ఆఫ్ ఆ కాజేషన్ బుద్ధి ఇట్ ఈజ్ ద మోస్ట్ బైండింగ్ బుద్ధి ఇది మనం ఎంతసేపు ఆ కాజేషన్ బుద్ధితో చూసుకున్నంతసేపు మీకు ఆ ఆత్మతత్వం తెలియదు అంతే తన మహాత్ములు ఏమని చెప్తారంటే అసలు కాజేషన్ బుద్ధితో చూడొద్దనుకో మనం మనిషిని చూడగానే ఏమైనా ఎవరద్దామని అడుగుతా ఫలానావారద్దారు సపోజ్ ఆ ఫలానా మీకు తెలియదు ఫలావారు నేను సుబ్బారావు సుబ్బారావు గారా ఆయన ఎవరు అంటే ఆ వీధి ఉంది కదా నా వీధి ఎవరు అంటారు అహా అలాగా మీరు బ్రాహ్మణ వైష్యులా అన్న నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఈ సుబ్బారావు ఎవరో తెలియదు అంటే మేము క్షత్రియులు రాజులా మీరు అలాగా మంచిది అని ఇంకేదో అలాగా అంత కాజు అంత నామరూప బుద్ధి కాజేశన్ బుద్ధి తప్పించి వాట్ ఎవర్ హీ బేబీ హీఈ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అని ఆ లెవెల్కి వెళ్ళగడానికి మనిషికి ఎంత కష్టం అవుతుంది అనివే తస్మాత్ మృడాది సంస్థాన మాత్రం ఘటాదయ సత్ సంస్థాన మాత్రమిదం సర్వం అది సిద్ధాంతం మరి మహాత్ము యొక్క దృష్టి అలా ఉంటుంది శంకరులకు అలా కనపడుతుంది ఈ జగత్ ఉంటా కూడా సత్తు యొక్క సంస్థానం తప్ప మరేమీ కాదన్నారు విచ్ ఇస్ వెరీ వెరీ ట్రూ నిజానికి దీనికి ఒక స్టెప్ కూడా చెప్పచ్చు మహాత్ములు అలా చెప్తారు అంత సత్తు యొక్క సంస్థానము అంటే ఈ మే నాట్ బి ఏబుల్ టు గ్రాస్పీట్ అట్ వన్స్ కాబట్టి ముందు ఏం చేయాలంటే పంచభూతముల లెవెల్కి తీసుకురావాలి ఈ జగత్ అంటే పంచభూతాలు తప్ప మరేమీ కాదు ఇది ఇండియా ఇది అమెరికా ఇది జర్మనీ ఈ భేదం అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు ఆ భేదం ఉంటేనే పంచభూతములు తప్ప మరేమీ కాదు కృషి చెప్తేదో వాళ్ళు ఆకాశములు తప్ప ఇంకేమీ కాదు టూరిజం ఉంది మీరు ఎక్కడ టూరిజంకి వెళ్ళినా మీరు ఆఖరికి తింబక్తు వెళ్ళినా కూడా పంచభూతాలేమి ఉంటాయి తింబక్తు అనే ఊరుంది మాలి అనే స్టేట్లో ఉంది మాలి అని సహారా డిజెట్ లో ఒక ఉంది అక్కడ ఉంది వరల్డ్ ట్రావెలర్స్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ఒకటి ఉంది మన్హాటంలో అంటే ట్రావెలర్స్ అసోసియేషన్ అనమాట దాంట్లో మీరు మెంబర్ అవ్వాలంటే మీరు తెంబక్కి వెళ్లి వచ్చి ఉండాలి యూ హ్యావ్ టు షో దమ్ ప్రూఫ్ బట్ యూ హ్ విజిటెడ్ తింబక్టుంబక్కి విజిట్ చేయాలంటే మాలి ఎంబసీ ఉంటుంది ఎక్కడో ఉంటుంది బహుశా ఇండియా మొత్తం మీద ఎక్కడో ఒక ముందు ఉంటుంది ఆ ఎంబసీకి వెళ్తే వాళ్ళు విస ఇస్తారు ఆ విస తీసుకుని మాలీకి ఆ టెంబక్ టెంబక్కి ఎయిర్పోర్ట్ తో ఉండదు తింబక్కి ఈజ్ అ విలేజ్ మీరు వెయ్యి ప్లై టూ ఆఫ్రికా ఆఫ్రికాలో కొన్ని స్టే కొన్ని నైరోబీ మొదలైనటువంటి కొన్ని ఉన్నాయి అక్కడికి ఫ్లై చేస్తే అక్కడి నుంచి రైలు విమానం ఏదైనా వారానికి సర్వీస్ ఏదైనా ఉంటే ఆ మాలీ హెడ్ క్వార్టర్స్ ఏదో ఉండి ఊడిపోయారు నుంచి ఏదో వ్యాన్ ఏదో పట్టుకుని జీపో ఏదో ఓల్డ్ సంజాలపీ లైక్ కైండ్ ఆఫ్ థింగ్ పట్టుకుని మీరు వెళ్తే టెన్ విలేజ్ ఒకటి వస్తుంది ఆ విలేజ్ వెళ్లి అక్కడ టింబక్టు విజిట్ చేసినట్టుగా స్టాంప్ వచ్చి ఆ వరల్డ్ ట్రావెలర్స్ అసోసియేషన్ నుంచి ఫీజు కట్టితే వాళ్ళ మీకు మెంబర్షిప్ ఇస్తారు అలాంటి సో టింబక్టు వెళ్ళినా కూడా పంచభూతాలు తప్పించే ఉంది అదే పంచభూతాలు ఫ్రాన్స్ వెళ్ళినా అదే పంచభూతాలు ముందు కొంచెం నామరూప బుద్ధి ఉంటుంది కదండి అంతేతం ముందు పొద్దున్నే మీరు బైలి వెళ్ళారనుకోండి చూడ్డానికి అబ్బా ఎంత బాగుంది ఎంత అందంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఈ లోపల కాలు అవుతాయి ఆకలి వేస్తుంది అని పంచభూష బుద్ధిలో అడుగుతాడు ఆకలి ఇది అంతా ఇది ఎంత అయిపోతుంది ఎక్కడ గోగులు ఎక్కడ కాఫీ ఎక్కడ అంటే కాదండి ఈ శిల్ప సౌందర్యాన్ని ఇంకా తీసిందంటే అనుకోండి కాదు అది అయిపోయింది అక్కడ ఆ గామరూప బుద్ధి అక్కడికి కథమైపోతుంది అప్పుడు మళ్ళీ బాగా అలసిపోయినప్పుడు ఇంకా నిడ్రస్ చేస్తూ ఉంటాను తిండి తిండి పడుకోవాలన్నప్పుడు ఆ గైడ్ మీకు ఇంకో కొత్త ఆర్కియలాజికల్ని చూపిస్తానండి కొత్త ఆర్కియలాజికల్ ఆయితే ఒకటి చూపిస్తాను చాలా స్పెషల్ ఒక పాటరీ అది అది బైజన్ టైప్ కావాల పాటర అది తల్లిదండ్రు కానీ ఇంటికి పాటలు ఎబ్బల్ని వేస్తాను పీడే ఒక పాట నా వల్ల కానీ ఇంకా నేను పోరా అంటే దట్ వెరీ స్పెషల్ స్టిల్ ఇట్ ఈస్ పంచభూతాను అదే అప్పుడు కానీ వీడికి కారణ బుద్ధి తగలదు సో ఆ విధంగా ఇటు ఇటు సో మొత్తం జగత్తంతా కూడా పంచభూతాలు తప్పించేమీ లేదు ఓకే ఈ రెడ్డి ఫైవ్ ఎలిమెంట్స్ దెన్ వాట్ పృథివీ అంటే ఏమిటో తెలుసునండి పృథివీ సత్తా పృథివీ అంటే పృథివీ సత్త సంథింగ్ ఉచి ఆ జల సత్త వాయు సత్తా తేజసత్త ఆకాశ అంత సత్త పట్టించే ఉన్నాయి ఇది నామరూపాలు ఇది పంచభూతాలు నామరూపం సత్ అదే కాబట్టి శంకర ఏమం సంస్థాన మాత్రం ఇదం సరళం సత్ సంస్థాన మాత్రం ఇదం సరళం ఆ సతే చాలా ఘరీభవించి ఉన్నప్పుడు పృథివీ ఉంది చాలా సూక్ష్మంగా ఉన్నప్పుడు ఆకాశం ఉంది ఇన్ బిట్వీన్ వెరైటీ అంటే సత్ సంస్థాన మాత్రం ఇదం సర్వం అది సిద్ధాంతం ఇదిపత్తే కాబట్టి ఈ సకల జగత్తు కూడా సృష్టికి పూర్వము సత్తుగానే ఉందను అనే వాక్యం ఏదైతే శృతి వాక్యము కలదో అది పర్ఫెక్ట్ కాబట్టి ఇదమ్మ ఇంతకు ముందులో ఏదో అసక్తి నుంచేవో పుట్టింది ఆల్ దిస్ నిగేషన్ వాచారంభణ మాత్ర వికార సంస్థాన మాత్ర ఈ వాచారంభణం అనే మాట మీరు బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు ఉన్నదంతా బంగారమేనండి అంతకు ముందు ఉన్నది బంగారమే ఇప్పుడున్నది బంగారమే బంగారమే ఒక విక వికారం ప్రోడక్ట్ అని తెలిసిన ఒక ఒక ఆభరణానికి విక దానించి వికార్యము అని అర్థం వికారం అంటే కార్యము ఆ వికారం అనేది ఏదైతే ఉన్నదో ఆ వికారం యొక్క సంస్థానమే అయితే మరి ఆ వికారానికి అది సంస్థానమే అయితే సంస్థానం అంటే అమరిక బంగారం యొక్క అమరికది ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి నీళ్లు గ్లాసులో పోసి పెడతా అది ఎందుకంటే ఏం చెప్తారు ఆ గ్లాసులోంచి తీసి ఒక సెనికల్ ఉన్న గుండ్రెట్ పాత్రలో పోసి ఇప్పుడు దాని సంస్థానం మారింది ఇప్పుడు ఏమంటారు నీళ్లే ఇప్పుడు ఇంకొకటి నేలమే పారకొస్తా ఇప్పుడేమంటారు నీళ్లే ఎలా చూసినా నీళ్ళు లేదు కాబట్టి అది నీళ్ళు తప్ప మరొకటి కాదే కాదు మరి ఇవన్నీ ఏంటంటే సంస్థానం తప్ప ఇంకొకటి లేదు అలాగే వికార సంస్థాన మాత్రస్య ఇప్పుడు నెక్లెస్ ఉంది వాట్ ఈస్ దాట్ గోల్డ్ లోన్ లేదు గోల్డ్కే సంస్థానం మారింది సంస్థానం మారితే మరి దాంతో ఒక ప్రోడక్ట్ వికారము అని వాట్ ఈస్ దిస్ వికార వట్ ఈస్ దిస్ ప్రోడక్ట్ ఇది సంస్థాన సంస్థానం తప్ప మరేమీ కాదు అంటే అమరిక మారింది తప్పిస్తే కొత్త వస్తువు కాదు మరి అటువంటి అప్పుడు ఆ వికారానికి ఒక పేరు ఎక్కడి నుంచి వచ్చింది వాచారం నేరు ఇచ్చాడు ఏదో పేర్లు పెడుతూ ఉంటాం ఇప్పుడు ఒక అమ్మగారు ఉండేవారు పని నిమిషి కింద పనిచేసేవారు అక్కడ ఎంగుడు పని నిమిష కింద పేరు మైసమ్మ అయితే ఎవరో ఆ ఇంటికి ఎవరి ఇంట్లో పని మనుషుల కింద పనిచేస్తుందో ఆ ఇంటికి ఒక సినిమా డైరెక్టర్ కూడా వచ్చారు విజిట్ అవుతుంది ఈ మహిసమ్మ గారు వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ఇవి చేసి ఆ గిన్నెలవిధ ఈ నాలుగు సార్లు ఇటు అటు తిరుగుతుంటే ఈ సినిమా డైరెక్టర్ గంటలో పడిందా పడి ఆ మహిసమ్మ గారిని గురించి ఈ యజమాన్తో చెప్పాడు ఈవిడ మా సినిమాల్లో అక్కడక్కడ సెకండ్ సెకండరీ పోర్షన్స్ ఏవే కదండి హీరోయిన్ కాకపోయినా ఏదో ఎక్స్ట్రా గిన్నె ఎక్స్ట్రా కూడా అక్కడ ఎక్స్ట్రా ఎక్కడ పడితే అక్కడే ఉంటారు చూడడానికి అమ్మాయి చాలా బాగున్నది చాలా ఫేస్ పేరు కూడా స్క్రీన్ కి దానికి సరిపడుతుంది అసలు వైనాథ్ గివ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ మేము పోయారు షూటింగ్ వన్పిచ్చే అని ఆయన తెలిసి నువ్వు వచ్చి అర్చిస్తావా అంటే అమ్మో నాకు తెలియదు నేను తెలియకుండా నేను చెప్తాను అర్చిస్తావంటే సరే సరే అప్పుడు వెంటనే శిక్షేంద్రి హర్ నేమ్ టు శ్రీదేవి పోయి శ్రీదేవి అవి ఆచారం డ్రెస్ మారింది అంతకు ముందులాగా మైసమ్మ డ్రెస్ కాదు ఇప్పుడు ఇప్పుడు సంథింగ్ మోర్ స్పెషల్ డ్రెస్ కొంచెం నాజీతైనటువంటి డ్రెస్ హెయిర్ స్టైల్ మారుతుంది నువ్వేనా మైసమ్మ నువ్వేనా అని అనిపించిట్లే మారుతుంది అంటే హెయిర్ స్టైల్ మారుతుంది డ్రెస్ మారుతుంది నడికి పద్దతి మారుతుంది మాట్లాడే పద్దతి మారుతుంది ముఖానికి అలంకారము ఇవన్నీ కూడా మారుతాయి ఎవ్రీథింగ్ చేంజెస్ అంటే అరే మన మైసమ్మ రాజు అన్నట్టుగా ఉంటుంది బట్ దెన్ శ్రీదేవి అంటే మామూలు ఇంకో శ్రీదేవి కాదు నేనేదో పేరు అన్నా ఆవిడని కాదు అభిప్రాయం ఆవిడ శ్రీదేవి సంథింగ్ కలిసి సో వాచారం మనం వికారో నామధేయ నామధ్యేయ గురించేది మాత్ర అర్థం నామ మాత్రం ఇచ్చర్థం అంటే నేమ్ సేక్ నేమ్ సేక్ తప్ప ఇంకొకటి కాబట్టి జగత్ అంతా కూడా నేమ్ సేక్ నథింగ్ మోర్ దాన్ దాట్ निरवे निकल निष्क्रिय शाद निरग् निरंजनम दिव्योमोत्तपुरषा तबायाभ्यज इश्रुतिभ्य मंचदंडे अंत संस्थान में మీ సత్తుకి అవయవాలున్నాయా నో నిరవయవం అంశాలున్నాయా కార్స్ ఉన్నాయా నో నిష్కలం నీ సత్తులో చలనం ఉన్నదా నో నిష్క్రియం నీ సత్తుకి రాగద్వేషముల సంస్పర్శం ఉన్నదా నో శాంతం రాగద్వేషములు లేనిది మీ సత్తులో దోషాలు ఉన్నాయా కల్తీ లాంటి ఉన్నాయా నిరవద్యం దోషాలు బంగారంలో దోషాలు ఉండొచ్చు నిరంజనం మీ సత్తు ఇంతకుముందు జగద్రూపంగా పరిణమించి ఉండి అదే జగద్రూపంగా ప్రకటన అయి మళ్ళీ విలీనమైన సందర్భంలో ఆ జగత్తు యొక్క లక్షణాలు కొన్ని దానికి ఆ తృప్తులు ఎండి ఉంటాయి అలాగేమైనా అతృప్తులు ఉంటాయి నో నిరంజనం అయితే మీ సత్తు జడమైన సత్తాలు ఏమి నో చేతనము దివ్య చేతనము స్వయం ప్రకాశము అమూర్త అంటే మీ సత్తు సగుణ సాకారమా అంటే నో అమూర్త నిర్గుణ నిరాకారము స పురుష పూర్ణము అయితే మీ సత్తుకి బాహ్యమునండి ఏముంది లోపల ఏమున్నది సత్తుకి బాహ్యము లోపల అనేది ఏమీ లేదు అంటే సత్తుకి బాహ్యంలోనూ సత్వ సత్తుకి లోపల సత్ స బాహ్యాభ్యంతర బాహ్యము అదే బాహ్యము కూడా సత్ బాహ్యేనా అభ్యంతరైన సహ వర్తతే బాహ్యంలోనూ అదే ఉంది అభ్యంతరంతోనూ అదే ఉంది ఆ సత్తుకి పుట్టుక లేదు ఇది మీ ఇత్యాదిశ్రుతిభ్యనే కదా మీరు వేదాంత వాక్యములతో చెప్పేది అవును కరెక్టే అయితే మరి దాని మీద శంక ఏటా శంక అంటే మీరవయవస్య కథం వికార సంస్థానం ఉపపద్యతే ఇక్కడి నుంచి ఇప్పుడు మట్టి కుండ అంటూ అంటే ట్రాన్స్ఫర్మేషన్ మట్టియే కుండ కింద పరిణమించింది పరిణామవాదం ఇప్పుడు ఇంతవరకు పరిణామవాదమే మాట్లాడారు సాంఖ్యవాదాన్ని మాట్లాడారు ఎందుకోసం శూన్యవాదాన్ని నిరాకరించడం కోసం మీరు గమనించారు ఆ ప్రాగ్రెస్ అర్ధవైనాశికులు అంటే తార్కికుల యొక్క అసత్కార్యవాదాన్ని నిరాకరించాలి శూన్య మహావైనాశికులు శూన్యవాదుల యొక్క వాళ్ళు అసత్కార్యవాద అసత్తు నుంచి అసత్తు నుంచి సత్తు పుట్టిందని తార్కికులు అంటారు ఈ రెండు వాదాలని నిరాకరించడం కోసం సత్తు నుంచి సత్తు పుట్టింది సాంఖ్య సిద్ధాంతాన్ని స్వీకరించి మాట్లాడారు ఇప్పుడు ఆ సాంఖ్యాన్ని కూడా కొట్టిపారేసి ఇప్పుడు వివర్తవాదము అంటే పరిణామవాదాన్ని నిరాకరణ చేసి వివర్తవాదంలోకి వచ్చేస్తున్నారు అంటే మట్టి నుంచి కుండ పుట్టింది మట్టి పరిణమించి కుండైనది మట్టిలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి కుండయింది అనేటువంటి వాదాన్ని నిరాకరించి ఇక్కడ అవడం అంటే ఏం లేదు సత్తు జగత్తు అయినది సత్ సృష్టిపూర్వం ఏమంటే సత్తు ఉన్నది కదా ఇప్పుడు ఆ సత్తు జగత్తుగా అయినది ఇప్పుడు సంస్కృతంలో మూడు పదాలు ఉన్నాయి జాయతే అస్తి ఇప్పుడు మీరు చెప్పండి కుండ జాయతే కరెక్టా కాదు ఎందుకంటే ఘటం మొట్టే ఘటం కొత్తగా పుచ్చిందేం లేదు కాబట్టి జాయతే అనకూడదు ఓకే ఘట మృతు ఘట భవతి Matti kundaga autumbe. The clay becomes the pot. This is scientific data. Dhataha jāyate. The clay is born out of, sorry, the pot is born out of clay. This is arambhavādam. This is particular. Tarka, nyāna, logitians. Then the clay becomes the pot. You get the pot by the process of becoming in ద క్లే ఇది సాంఖ్యల యొక్క పరిణామవాద వాళ్ళు భూధాకు మృత్ ఘటో భవతి శంకరుల నివర్త సిద్ధాంతం ఏమిటంటే నా జాయతే నవతి మరి ఇంకేమిటండి అస్థి అస్థి అంటే మృత్ అస్థి మృత్ అస్థి అయితే మరి ఘటం మాత్రం ఏమిటి ఘటం ఇచ్చ అపియరెన్స్ మాత్రం గట అస్థి అని చెప్పడానికి మీరు లేదు మృతి అస్థి ఇప్పుడు నెక్లెస్ అస్థి అని చెప్పగలుగుతారండి చెప్పడానికి మీరు లేదు గోల్డ్ అస్థి అని చెప్పాలి మీరు నెక్లెస్ అస్థి అన్నప్పుడు కూడా ఆ ఏంది గోల్డ్ది గోల్డ్ యొక్క అస్థిని నెక్లెస్ని అంటగట్టి అస్థి అని చెప్పి అంతే అంతేగాని నెక్లెస్ అస్థి అన్నప్పుడు అస్థి గోల్డ్ది నెక్లెస్ నామరూపాలు అంటే బుద్ధి ఎందుకు వస్తువు ఏమీ లేదు బుద్ధిలో వచ్చిన కల్పన మాత్రమే దీన్నే వివర్తవాదము అంటారు అంటే అపారిషన్ అపియరెన్స్ ఉంది అప్యారిషన్ అంటారు ఎప్పుడైనా ఉన్నారా అటారిస్మెంట్ దెయ్యం అటారిస్మెంట్ దెయ్యం అంటారు కదా దెయ్యం అన్నారు దెయ్యానికి ఇంగ్లీష్లో అపారిషన్ అని పేరు దెయ్యమో భూతమో ఏదో అంటే అర్థం ఏంటంటే అది ఉన్నది కాదు కనబడింది అదే వీడికే కానీ దేవుడి మీద వీడికే కనబడుతుంది అది ఇంకెవరికే కనపడుతుంది ఇంకో ప్రారంభం అంతేతన వాడిని పీడిస్తున్నది ఇంకెవరిని పీడించదు వారికే కనపడుతుంది చాలా దురదృష్టం అంత భ్రాంతిలో సమాజం నడుస్తూ వెరీ అన్ఫార్చునేట్ దెయ్యం అన్నాం ఒకరిని ఒకరిపడి కొట్టేసుకుంటూ ఉన్నాం ఆ నేను నేను వీడి వెలబడి చేసేసి ఆ తర్వాత ఇంకో వీడియో పంపించేది వేయండి వీళ్ళందరూ పది మంది వెళ్ళి ఇంకొక కర్రేసుకోటేస్తారు ఇదంతా కూడా దర్ ఇస్ నో రియాలిటీ టు ఆల్డర్ అంతా అజ్ఞానం తప్ప ఇంకేమి లేదు దుష్ అమెరికా మీద దుష్ ఇరాక్ మీద దాడి చేశాడు ఆఫ్ మాస్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంతకంటే ఏమి బాంబుల మీద బాంబులు వేసేసాడు ఏమున్నాడు కదా బిల్డింగ్లు అన్నింటినీ ఇంక ఇప్పుడు బాంబులు ఎవరి మీద వేస్తారు ఇంకా ఎక్కడైనా వేస్తే అనివే సో కనుక ఇప్పుడు సత్తు నుంచి జగత్తు పుట్టింది అంటే సత్తులో వికారం రావాలి కానీ సత్తు నిరవయవం ఇప్పుడు మట్టి నుంచి కొన్న వికారం వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఎందుకని మట్టి సావయవం మట్టిలో అవయవాలు ఉంటాయి అంతే కానీ అవయవాలు మట్టిలో ఉంటాయి కదండి ముద్దలో అవయవాలు ఉంటాయి అవయవాలను ఇటు ఇటు ఇటు సద్దితే అవయవముల యొక్క రీఆర్గనైజేషన్ అది సావయవం గనక నువ్వేమో సతి శిక్షిత చైతన్యంలో అవయవాలు ఎక్కడ ఉన్నాయి నిరవయవం అది కాబట్టి దానికి ట్రాన్స్ఫర్మేషన్ కుదరదు మరి అది అలాగా నిరవయవమైన సతి జగద్రూపంగా మారింది ప్రకటమైంది అన్నది ఎలా కుదురుతుంది అని శంక నైష దోష ఇది దోషమేం కాదు ఎందుకంటే ఇప్పుడు చూడండి మట్టి కొండా వదిలిపెట్టేసారు మట్టి కొండా ఎంతకాలం పట్టుకున్నారు కార్తీకులకి శూన్యవాదులకి సమాధానం చెప్పడం కోసం మట్టి కుండా పట్టుకున్నారు ఇప్పుడు ఇంక ఇప్పుడు సాంఖ్యవాదులను కూడా తోచిపెట్టడం కోసం మట్టి కొండా వదిలిపెట్టేసి రజ్జు సర్పం ఎదురుకొచ్చేస్తున్నారు దృష్టాంతం మారిపోతుంది అక్కడ రజ్వాజ్ అవయవేభ్య సర్పాది సంస్థానవే బుద్ధిపరికల్పితే సదవయవే్య వికార సంస్థానోపత్తే కాడు తీసి కామనుకుంటాడు ఇప్పుడు వాట్ ఈజ్ ది లెంగ్త్ ఆఫ్ ది స్నేక్ ఇట్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ ది రోక్ బాగుంటాయి వాట్ ఈస్ ది వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది స్నేక్ అంటే ది ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ద రోక్ అంతేకాదు వీడు పావుని చూస్తున్నప్పుడు వీడు మామూలుగా పావుకైతే ఆ ఫైబర్స్ ఉండవు వాడు అంటున్నాడు పాముకైతే ఈ ఈ దారపు ఏసీలా ఉండదండి కానీ దిక్కుమాలి ఈ పావుకి ఈ ఏదో పావులా ఉంది ఈ దారేసిలు అంటే ఈ విద్యుత్ వాటి ఫైబర్స్ తాడుకుంటాయి కదండి ఫైబర్స్ ఆ ఫైబర్స్ లాంటివి కూడా ఉన్నాయండి ఈ పాముతో చాలా విచిత్రమైన పాము అంటాడు పామును ఎదురు అక్కడ మామూలుగా పాము అయితే తోక దగ్గరికి వచ్చేప్పటికి సన్న కానీ ఈ పాము అంతా మోరార్లస్ ఉన్నది అంటే అర్థం ఏంటంటే రజ్జువు యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయో అదే సర్పావయవాలుగా ఫంక్షన్ చేస్తాయి ఇప్పుడు సర్పం చూస్తున్నాడు కదండి ఇప్పుడు మీకు ఇక్కడ దృష్టి సృష్టివాదం మీరు చూస్తున్నది చూస్తున్నప్పుడు ఉంటుంది చూడడం అయిపోయింది మానేసినే ఇంకో ఇప్పుడు సర్పం ఎక్కడ ఉంటుంది సర్పంచం చూసుకునే కూడా ఉంటుంది సర్పంచ్ చూడ్డానికి నిండిందా లేదు సర్పంచ్ చూడడం మానేసిన తర్వాత ఉందా లేదు ఇప్పుడు సర్పం ఎక్కడ మీరు చూసినప్పుడు చూసినప్పుడు ఉంది కదండి ఎందుకంటే చూసినప్పుడు ఇది ఒకటి మీరు ఆలోచించండి చూసినప్పుడు లేదన్నారంటే మీరు కొంపలు అడ్డుకుపోతాయి చూసినప్పుడు లేదన్నారంటే ఇంకా జాగ్రత్తగా అసలు మీరు అజాత వేగంగా పడిపోతాం చాలా జాగ్రత్తగా ఉండాలి అద్వైతుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కనబడుతూ ఉనబడుతున్నా లేదని కనుక మీరు నోరు అన్నారంటే మీ ద్వైత సిద్ధాంతం అంతా పిడిచిపెట్టుకుపోతుంది ద్వైతం నిలబడదు ఎందుకంటే ద్వైతానికి ఒకే ఒక బలం కనబడడం దాని బతికంతా కనపడ్డా ఇంకేం అంతకంటే ఇంకేయ్యం లేదు దాంట్లో దాని సారమంతా పుట్టింది మీరు ఇంకా కనపడుతున్నది లేదన్నట్లు కాబట్టి సర్పం ఉన్నది ఎక్కడి నుంచి పుట్టింది రజ్జీ నుంచి పుట్టింది ఇంకెక్కడి నుంచి పుట్టింది రజీ నుంచి రజీ నుంచి పుట్టితే పుట్టలోంచి పుట్టుకొస్తుందా పుట్టలోంచి పుట్టడా రజ్జీ పుడుతుంది త్రాడు నుంచి పుడుతుందండి సర్పం పోయింది ఎక్కడికి పోయింది పుట్టలోకి వెళ్ళిపోయిందా రజీలోకి వెళ్ళిపోయింది ఉన్నప్పుడు సర్పావయవములు లేని ఎక్కడది రజ్జులు యొక్క అవయవములే సర్పావయవములు ఓకే ఇది పరిస్థితి అదేవిధంగా నిరవయవమైన సత్ నందు అంటే అవయవములు లేని అప్సల్యూట్ నందు దేశకాల బుద్ధిని జోడించి వీడు అవయవాలను కల్పిస్తలే బుద్ధి పరికల్పితేభ్య సదవేభ్య రజ్వ రజ్జువు యొక్క అవయవముల నుండి సత్వము యొక్క సంస్థానము పుట్టినట్టుగా సత్తు యొక్క అవయవముల నుండి సత్తు యొక్క అవయవముల నుండి సత్తు నిరవయమా మరి సత్తుకు అవయవాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే బుద్ధి పరికల్పితాయి ధ్యహ బుద్ధి దేశకాల బుద్ధి ఉంది కదా దేశము కాలము బుద్ధి ఉంటాయి మీకు బుద్ధి లేకపోతే దేశకాలాలు ఉండవు మీకు ఆ దృష్టాంతం సపోజ్ భూగోళం మీద సకల ప్రాణులు ఉన్నాయనుకోండి మనిషి మినహాయించి మనిషి మినహాయించి సకల ప్రాణులు ఉన్నాయనుకోండి ఊహ కనీ వినాశన్ లైద అప్పుడు ఉన్నాయనుకోండి ఏముంది మనిషి ఇప్పుడు సైంటిస్టులు అలా అలా మాట్లాడతారు మనిషి ఫలానాకుడు పుట్టాడు అంతకుముందు మనుషులు లేరు అని అదే ఇదే చెప్తా కదా సో అలాగే ఆఖరికి సృష్టివాదులు కూడా ఉంది దేవుడు ఇది సృష్టించాడు ముందు పా పశువులను సృష్టించాడు ముందు పాములను సృష్టించాడు ముందు పక్షులను సృష్టించాడు ఫైనల్గా మనుషులను సృష్టించాడు అంటే మనుషులు లేని ఒక స్థితిని మీరు భావన అప్పుడు ఆ మనుషులు లేని భూగోళాన్ని ఒక దేవత విజిట్ అనుకోండి అప్పుడు ఆ భూగోళంలో అన్నీ ఉంటాయి పర్వతాలు ఉంటాయి నదులు ఉంటాయి ప్రాణులు ఉంటాయి పశువులు పక్షులు అన్నీ ఎవ్రీథింగ్ ఉంటుంది ఎక్సెప్ట్ టైం టైం ఉండదు ఎల్ యూ టైం టైం అనే మాటకి అవకాశం ఉండదు ఎందుకంటే మీరు పశువులను కానీ పక్షులు కానీ దే డోంట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ టైం టైం సెన్స్ ఉండదు అన్నీ ఉంటాయి సూర్యుడు ఏస్తారు అష్టమిస్తారు ఏవర్థ్యం నిలిపిదే బట్ ఆ టైం సెన్స్ అనేది ఏ ప్రాణి ఎందు ఉండదు ఈ టైం సెన్స్ ఉన్నది కేవలం మనిషే మనిషికే టైం సెన్స్ ఉంటుంది అంటే ఇదంతా నేను ఈ కథంత ఎందుకు చెప్తానంటే బుద్ధి ఎందు మాత్రమే ఉంటుంది టైం టైమ్ మీకు బయట ఉండదు బయట ఫర్ సమ్ డిస్కషన్ సేట్ యూ కెన్ సే ఫిజికల్ టైం అండ్ సైకలాజికల్ టైమ్ అని ఒక సెన్స్ ఆఫ్ డిస్కషన్ కోసం చెప్తాము అది సైన్స్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కోసం దానికోసం ఫిజికల్ టైం ఫిజికల్ టైమ్ అని న్యూటన్ అన్నాడు ఫిజికల్ టైం ఏమి ఉందిలేండి అంతా సైకలాజికల్ టైం ఏ అని ఐన్స్ సైకలాజికల్ టైమ్ సైకలాజికల్ టైం అంటే ఇది రిలేటివ్ మీ మనస్సును పట్టుకుంటుంది బయట ఉన్నది ఏమీ కాదు అంటే అయితే ఇప్పుడు ప్రియురాలతో ఐనిస్టైన్ చెప్పిన దృష్టా అంటారా ప్రియురాలతో కలిసి బీచ్ ఒంటి మీద కూర్చున్నాడు అనుకోండి గంట మేషంలా గడిచిపోతుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో రోడ్డు మీద నిలబడినాడు అనుకోని చెప్పులు లేకుండా నేషం గంటలా ఆయన చెప్పింది స్టౌ మీద కూర్చున్నాడని చెప్పారు ఆయన స్టవ్ మీద స్టౌ మీద కూర్చున్నప్పుడు నీసం గంటలా ఉంటుంది అరే ఇప్పుడు స్టవ్ మీద కూర్చున్నట్టేదిగా ఈ రోజుల్లో అత్యధిక చెప్పారు సైకలాజికల్ టైం అనివే టైం అన్నది బుద్ధి అని ఉంటుంది అంచేతనే బుద్ధిని మీరు జోడించాలి టైం అంటే స్పేస్ కూడా బుద్ధి ఎందు ఉంటుంది బుద్ధిని జోడిస్తే నిరవయవమైన సత్తు అవయవాలు కల్పితములవుతాయి కల్పితములవుతాయంటే భాషిస్తాయి ఉన్న విధంగా ఉండవు భాషిస్తాయి ఆ అవయవ కాబట్టి కల్పితములైనటువంటి సత్తు యొక్క అవయవముల చేత ఈ జగత్తు యొక్క సంస్థానము ఉపపన్నమవుతుంది కాబట్టి నిజమైన అవయవాలు ఉండక్కర్లా కల్పిత అవయవాలు ఉంటే చాలు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక కొండ కనపడాలంటే వాస్తవమైన కొండ అవయవాలు ఉండక్కర్లా బుద్ధి పరికల్పితమైన కొండ అవయవాలు ఉంటే చాలు అదే జరుగుతుందంటే కాబట్టి బుద్ధి సంస్కారము నామరూప సంస్కారము దేశకాల సంస్కారంతో మనం జగత్తుని చూసినప్పుడు జగత్తులో భేదం ఉన్నట్టు అనిపించినా స్వభట అస్తి పట అస్థి ఇప్పుడు ఘటం ఉన్నది అస్థి ఇది సత్ కదండి అస్థి కదండి పుస్తకం అస్థి ఈ అస్థి ఇంత ఇంతవరకు ఉంది ఈ రకమైన సంస్థానం ఈ అస్థి రకంగా ఉంది ఈ అస్థికి భేదం ఉన్నది ఈ భేదము బాహ్యముందు వాస్తవంగా ఉన్న భేదం కాదు బుద్ధి పరికల్పితమైన భేదం ఎందుకంటే దీనికి ఇది అస్థి ఇది అస్థి ఈ మధ్యలో ఆకాశ ఉందా లేదా ఆకాశ అస్థిగా నువ్వు అస్థి మరి నువ్వు అస్థికి బ్రేక్ పడిందని ఎందుకు అంటున్నావు అస్థికి బ్రేక్ ఎక్కడ పడింది అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అస్థి అంతా అస్తే బ్రేక్ ఎక్కడి వచ్చింది అయితే బుద్ధి ఏం స్పేస్ స్టమ్స్ అప్లై చేసి కంటికి స్పేస్ కనపడదు బుద్ధి స్పేస్ సెమ్స్ ఉంటుంది కంటికి పుస్తకాలు కనపడతాయి ఈ స్పేస్ సెన్స్ తోటి ఇంద్రియాల ద్వారా చూసి ఇక్కడ అస్తి ఇక్కడ బ్రేక్ వచ్చింది మళ్ళీ అస్థి దిగినైంది ఇక్కడ అని అస్థిలో అవయవాలని బ్రేక్స్ ని బుద్ధి నిర్మాణం చేస్తుంది అంటే అంతేగాని అస్థిలో వాస్తవంగా బ్రేక్ లేదు ది వన్ కంటిన్యూఎన్ అస్థి అస్థి ఇది కూడా అస్తి ఆకాశ అస్థి కూడా అక్కర్లేదు వాయు అస్థి ఇన్బిట్వీన్ ఆకాశం దాకా అక్కర్లేదు దీనికి నేను స్టాండర్డ్ దృష్టాంతం చెప్తూ ఉంటా చరటం ఉన్న తరంగము అస్థి నెంబర్ వన్ తరంగము అస్థి మళ్ళీ తరంగము అస్థి మధ్యలో ఏముంది ఏమీ లేదంటే ఏమీ లేదంటే అచ్చేది ఏమీ లేదంటే ఏమీ లేదా మధ్యలో తరంగంలో ఏముందో ఇంకో తరంగంలో ఏముందో మధ్యలో కూడా అదే ఉంది ఏమీ లేకపోవడదు ఏంటి ఇప్పుడు తరంగము ఉన్నది అన్నదానికి అధిష్టానం ఏమిటి ఆ సద్బుద్ధి అధిష్టానం ఏమిటి మీరు రెండవ తరంగం ఉన్నది అనే సద్బుద్ధికి అధిష్టానం ఏమిటి మీరు మధ్యలో ఏమీ లేదు అనే అసద్బుద్ధికి అధిష్టానం ఏమిటి మీరు కాబట్టి సత్తిని అసత్తిని బుద్ధి పరికల్పితం చేస్తుంది మీరు ఉంటే అధిష్టానంగా ఉంటుంది అదేవిధంగా మనస్సు ఈ నామరూపముల యొక్క వికారాలను కల్పించుకుంటూ పోతుంది బుద్ధి సర్వమునందు కూడా వీడి ఉన్నది వీడి ఈజ్ అన్నప్పుడు పాట్ ఈజ్ అన్నప్పుడు ఆ ఈజ్ నెస్ కి పాటి ఈజ్ నాట్ అన్నప్పుడు ఆ నాన్ ఎగ్జిస్టెన్స్ కి రెండింటికి కూడా అధిష్టానంగా అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే గలదు ఇది సద్వాదం లాగా ఉంటుంది సత్ కనుక కాబట్టి ఇప్పుడు శక్తి యొక్క పరిణామం జగత్తు కాదు సత్తు ఎందు జగత్తు భాషించిందంటే సత్తి సత్తిలాగే ఉంది జగత్తు ఉంటే కనబడిందంటే ఎందుకు కనపడిందంటే వీడి బుద్ధి యొక్క సంస్కారాన్ని బట్టి అదే కనుక చేసేస్తున్నారు వాచారం మనం వికారో నామధ్యేయం మృత్తికేత సత్యం అదే మరి దృష్టాంతంలో అదే చెప్పారు అక్కడ మృత్తికి మాత్రమే సత్యం ఏం తదేవ సత్యం ఇది శ్రుతే అని శృతి చెప్పబోతోంది కాబట్టి ఎలాగైతే మృతికేత్యేవ సత్యం మృతికే సత్యమో అన్నామో అలాగే సదేవ సత్యం ఎగ్జిస్టెన్స్ ఎ లోన్ ఇస్ టు ట్రూట్ ఇంకా వేరే రియాలిటీ అనేది ఏమీ లేదు కాలేతి మీరు జగత్తుని చూస్తే ఇదం బుద్ధిలో ఉంటారు ఇదిగో ఇది ఇది ఇది ఇది ఇది అని ఒకటొకటొక అస్థిని ముక్కలు ముక్కలు ముక్కల కింద చేసుకుని మీరు చూసే సందర్భంలో కూడా అక్కడ పరమార్థంగా అంటే వాస్తవంగా ఉన్నది మటుకు కేవలము ఒకే ఒక సత్ ఏకం ఏవ అద్వితీయం అది రెండో మంత్రం పూర్తయింది మూడో మంత్రం మళ్ళీ క్లాస్ లో మొదలుపెట్టి రేపు మొదలుపెట్టి కంటిన్యూ పెద్ద ఓం పూర్ణముద పౌర్ణమిదం పౌర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతిశాంతిశాంతి హరిం శ్రీగురుభ్యో నమో హరిసే